శ్రీగురుభ్యో నమీ గణానా గణపతివామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రున్ వన్నోతిసాదనం శ్రీమహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా ఆత్మస్వరూప బంధుగణ మనం ఇరవై తొమ్మిదవ శ్లోకము చూడాలి ఉంటే జస్ట్ బిగిన్ చేసి విడిగిపెట్టాము ఈసారి అందాము సర్వూతస్థమాత్మానంభూతనుచాత్మని ఈక్షతే యోగయుక్ సర్వత్ర సమదర్శన ఈ శ్లోకము భావము అనబడే జీవన్ముక్తిని గురించి చెప్తుంది జీవి మోక్షము అనేది మనిషి ఇప్పుడు ఇక్కడ జీవించి ఉండగా లభించేది తన స్వరూపమే మోక్షమై ఉంటుంది తన స్వరూపమైనప్పుడు మరి ఎక్కడికో వెళితే దొరుకుతుందండి తన స్వరూపం తనకంటే భిన్నంగా ఉన్నది ఎక్కడికో వెళ్తే దొరుకుతుంది కానీ తన స్వరూపము ఇప్పుడు ఇక్కడ లభిస్తుంది దేశకాలతో సంబంధం లేకుండా ఏమిటి ఆ స్వరూపము ఆ జీవన్ముక్తి దాని యొక్క దాని లక్షణం ఏమిటి అంటే దాన్నే సర్వాత్మభావము అని అంటారు ఈ సర్వాత్మభావము అనే జీవన్ముక్తి ఇది యోగము నాకు ఫలము భాష్యకారులు దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అందాము ఇదనీ యోగస్కృష్టం నిరతిశయం ఫలం బ్రహ్మైకత్వదర్శనం సర్వసంసార విేద కారణం తత్ ప్రదర్శయతి యోగము అనగానేమి లోకదృష్టి ఎలా ఉంటుంది అది సరికాదు యోగము అంటే యథార్థమైన దృష్టి ఏమిటి అని మనం నేను చాలాసార్లు చెప్పాను అనమాట ఇంతకుముందు మనం చూసాం ఆత్మస్వరూపమునందు నిష్ఠను కలిగి ఉండుట ఆత్మయోగము అది ప్రధానమైనటువంటి యోగము ఈ యోగము యొక్క ఫలమేది యోగానికి ఫలం దీని విషయంలో కూడా లోకదృష్టి చాలా విరుద్ధంగా తప్పుగా ఉంటుంది లోక దృష్టి ఏదో గుర్తించి దాన్ని తప్పని తెలుసుకుంటే యథార్థం తెలుస్తుంది ఎప్పుడు కూడా ఇక్కడ ఆత్మస్వరూపం విషయంలో జ్ఞానము ఆత్మజ్ఞానము అంటే పాజిటివ్గా తెలుసుకునేది ఏది ఉండదు ఏది ఆత్మ కాదో తెలుసుకోవడమే ఆత్మ కాని దానిని ఆత్మ కాదు అని గుర్తించటం పేరే ఆత్మజ్ఞ ఎందుకంటే ఆత్మ తన స్వరూపమే తనను తాను గుర్తించడం అంటే ఉండదు తన తాను అయి ఉండడమే ఉంటుంది తనను తాను తెలుసుకుంటా ఉండదు తాను తానై ఉంటాడు అంటే అవి ఉండడమే కానీ తెలుసుకోవడం అనేది ఏమీ ఉండదు కానీ ఇంక తెలుసుకోవడము జ్ఞానము అంటే ఏది తెలుసుకోవడము అంటే ఏది తాను కాదో అది తాను కాదు అని తెలుసుకో అనాత్మయందు ఆత్మబుద్ధి ఉంటుంది దాని పేరే ఆ జ్ఞానము అనాత్మను ఆత్మగా తెలుసుకుని తయే జ్ఞానము అది జ్ఞా యోగము లేక జీవన్ముక్తి ఆ యోగము యొక్క ఫలమేమి దానివల్ల ప్రయోజనం ఏమిటి ఎందుకంటే మనిషి కర్మలు చేసిన ఉపాసనని చేసిన జ్ఞానాన్ని సాధించిన ఏదో ఒక గతి ఏదో ఒక లక్ష్యాన్ని చేపట్టడం కోసమే కదా చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యోగము చాలా గొప్పది మీరు అంటున్నారే దీని ఫలమేమి అంటే యోగ ఫలము అనగానే లోకంలో చాలా విచిత్రములైన విదూరములైన అభిప్రాయాలు ఉంటాయి ఆల్మోస్ట్ అమౌంటింగ్ టు సూపర్ స్పిషన్ అలాంటి అభిప్రాయాలు ఉంటాయి సో ఉదాహరణకు ఆయన గొప్ప యోగి కాబట్టి ఆయన నిప్పును మింగుతాడు లేకపోతే నిప్పుల్లో దూకేసి వచ్చేస్తాడు అని అనుకో అది యోగం అది అలాంటి యోగ ఫలము ఇదంతా కూడా అది కాల్సింది ఎవడో నిప్పును మింగను మింగడు ఎవడో నిప్పుల్లో దూకను దూకడు నిప్పుల్లో దూకివాళ్ళు దట్ ఇస్ ఎ ప్రాసెస్ ఆ రకంగా మీరు త మీరు కనుక తరి ఫ్రీ మీరు కూడా దూకచ్చు ఇట్స్ ఎ ప్రాసెస్ దే డూ ఇట్ దానికి ఒక తెగింపు ఒక ప్రిపరేషను రెండు అవసరం మనకి తెగింపు లేదు ప్రిపరేషను లేదు కాబట్టి మనం అలా చూసిన ఎవరు వెళ్ళబెట్టడం తప్ప మనం ఏమీ చేయలేము ఆ తెగింపు చేసుకుని ఆ ప్రిపరేషన్ చేసుకుంటే మీరు చేయొచ్చు పిల్లలు చేసేస్తూ ఉంటారు ఇందుకోసం హిందువులేక ఆక్కర్లేదు ఆ పేర్ల పండుగను ఉంటుంది వాళ్ళు కూడా చేసేస్తారు క్రిస్టియన్స్ కూడా చేసేస్తారు అన్ని మతాలు వాళ్ళు చేస్తారు దీంట్లో మతం ప్రసక్తి కాదు అలాంటి పిచ్చి పిచ్చిది అదేదో యోగ ఫలం అని అనుకోరాదు అలాగే గాల్లో ఎగరడమని నీటి మీద నడవడమని ఇవి యోగ ఫలాలు అనుకోకూడదు అలాగే ఇక్కడ బొడ్డులో ఏదో ఉంటుంది తల్లోకి వచ్చిందని లేకపోతే కంఠంలో ఉన్నది మెళ్ళలోకి వచ్చిందని అది అలాగ ఉండవు యోగ ఫలాలు అంటే ఏది యోగ ఫలం కాదో తెలుసుకోవాలి ముందు చాలా ఇంపార్టెంట్ యోగ ఫలము అంటే వాళ్ళు ఎవరో అక్కడ పైన ఎక్కడో కొన్ని మైళ్ళ పైన ఉంటారు వాళ్ళందరూ కనపడుతూ ఉంటారని వీళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారని ఇలా కొంతమంది ఇవన్నీ కూడా యోగ ఫలాల కింద స్వీకరింపబడవు సో ఈ స్టోరీలు కొన్ని శంకరాచార్యుడికి కూడా తగిలిస్తారు తగిలించి ఆయన చేసి ఇలా చేశాడో యోగ ఫలమే అంటాడు చెప్పేవాడు అలా చెప్తూ ఉంటాడు వినివాడు తలకే చెప్తూ ఉంటాడు భాషయాల్లో అలా ఏముండదు అలాంటిది కాదు యోగ ఫలము జ్ఞానము ఆ జ్ఞానము ఎలా ఉంటుంది ఆ జ్ఞానమే యోగ ఫలం సో యోగస్యో ఉత్కృష్టం నిరతిశయం ఫలం సర్వోత్తమైన ఫలము ఇంతకంటే ఉత్తమమైన ఫలం మరొకటి ఉండదు కర్మతోటి మీరు ఈ లోకాన్ని పొందొచ్చు ఆ లోకాన్ని పొందొచ్చునో ఉపాసన ద్వారా ఈ ఫలాన్ని ఆ ఫలాన్ని అనే రకరకాలుగా వర్ణనలు ఉంటాయి ఉండనివ్వండి వాటి స్థానంలో ఉంటాయి ఈ యోగ ఫలం మనం మాట్లాడుతున్నామో ఇంతకంటే ఉత్తమమైనది అతిశయించిన ఫలము మరొకటి ఉండదు ఓకే ఏమిటి ఫలము అంటే బ్రహ్మైకత్వ దర్శనం అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మను నేను బ్రహ్మను అనే వా ఈ వాక్యం ఏంటండి అసలు ఈ వాక్యాన్ని చాలా చిత్రం ఏంటంటే నేను బ్రహ్మను అనే ఈ వాక్యాన్ని పండితులు అనబడే వాళ్ళు కూడా చాలా అవకతవకగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ తత్వం సరిగ్గా తెలియకపోవడం చేత అలా వ్యాఖ్యానం చేస్తారు కాబట్టి పండితులు వాళ్ళు కూడా ఎలర్ట్గా సావధానంగా ఉండి దాని యొక్క తత్వాన్ని అరిసేపు అరయాల్సి ఉంటుంది ఎందుకంటే నేను బ్రహ్మను అంటే అర్థం ఏంటి ఇంతవరకు నేను సుబ్బారావును నేను రామారావును అనుకుంటున్నాడు ఈ పైన నేను బ్రహ్మను అనుకుంటాడు వట్ యూ మీన్ బై దాట్ వట్ ఈస్ దాట్ సో ఇంతవరకు అజ్ఞాన వీడికి జ్ఞానం కలక్క ముందు బ్రహ్మ ఉంది బ్రహ్మ బ్రహ్మ నేను నేను ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత నేను బ్రహ్మనైనాను బ్రహ్మ అంటే వడ్ యూ మీన్ బై బ్రహ్మ సో దీని అర్థం ఇది ఎలాగంటే చూడండి ఈ జగత్తులో రెండు అంశాలు ఉంటాయి ఒకటి నామరూపములు నామరూపముల యొక్క అధిష్టానంగా అంటే మూలంలో ఒక తత్వము అనేవి రెండు ఉంటాయి ఇప్పుడు ఎలాగైతే మనం స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఆభరణ ప్రపంచంలో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి ఆభరణ ప్రపంచంలో మీరు అడుగు రెండు ఉంటాయి అక్కడ ఏమిటి విభిన్నములైన నామరూపాత్మకములైన ఆభరణాలు ఉంటాయి అయితే వాటన్నిటికీ మూలంలో వాటికి అధిష్టానంగా ఏముంటుంది బంగారం ఉంటుంది ఇది తెలుసుకోవడంలో పెద్ద కష్టమేం కాదు మీరు చక్కగా నేను చెప్పాను మీరు విన్నారు బాగానే ఉంది దీంట్లో కష్టమేం కాదండి బట్ దాన్ని నేను ఇప్పుడు చెప్పబోయేదానికి అప్లై చేయటంలో మటుకు మీరు ఇప్పుడు తలకాయ ఊపినట్టు అప్పుడు కూడా ఊపాలి అది పాయింట్ బంగారం బాగా చెప్పారు తలకాయ ఊపారు అతి సరిపడతాం సో అదేవిధంగా అది దృష్టాంతమైంది దారిష్టాంతిగానికి వచ్చినప్పుడు అదేవిధంగా ఈ జగత్తులో మీరు చూస్తున్నప్పుడు ఈ జగత్తంతా నామరూపాత్మకము రెండు అంశాలు ఉంటాయి జగత్తులో నామరూపములు నామరూపముల మూలంలో ఒక అధిష్ఠానము అంటే అది బంగారం లాంటిది ఏమిటి ఆ ఇప్పుడు ఘటము అన్నారు ఘటము అంటే నామము రూపము ఓ పేరు దానికి రూపము ఆ నామరూపాలకి మూలంలో ఏముంది అంటే ప్రశ్న ఏమిటంటే నెక్లెస్ అన్నప్పుడు ఒక నామము ఒక రూపము దాని మూలంలో ఏముంది బంగారం ఉంది ఆ విధంగానే ఘటము అని మీరు అన్నప్పుడు నామము రూపము తెలుస్తూనే ఉన్నాయి దాని మూలంలో ఏమున్నది ఏమున్నది అంటే ఉనికి సత్త గలదు అంటే మీకు ఘటజ్ఞానం ఎలా కలుగుతుంది ఘట అస్థి అనే రూపంగా కలుగుతుంది అస్థి గలదు అస్థి అది మీరు కనుక ఒక్కొక్కసారి ఓపిగ్గా పరిశీలన చేసినట్లయితే మీరు కన్ను తెరవగానే మీకు కన్ను ద్వారా కలిగే జ్ఞానం ఏమిటి అస్థి జ్ఞానం కుర్చితో హాయ్ మనస్సుకి ఈ అస్థి జ్ఞానానికి ఒక నామరూపాలన్నీ పెడితే కానీ మనస్సుకి విశ్రాంతి ఉండదు ఇది ఎలాగంటే ఎవడో మనుషులతో కనపడ్డాడు మనిషన్ తెలిసింది కానీ వాడు ఎవడో తెలియలేదు వాడు ఎవడో ఎవళ్ళు అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడో అది కూడా తెలిసిపోతే మనస్సుకి విశ్రాంతిగా ఉంటుంది అదేవిధంగా ఉండి అని తెలిసింది కానీ అది ఏమిటో తెలియకపోతే మనస్సుకి విశ్రాంతి ఉండదు సో కాబట్టి మనకి కలిగే జ్ఞానంలో రెండు స్టెప్స్ ఉంటాయి ఇవన్నీ కలిసి వచ్చేస్తాయి కాబట్టి ఆ స్టెప్స్ అనుభవంలో రాకపోవచ్చు బట్ తెలుసుకునే పద్ధతి అది అస్థి అని ఇప్పుడు ఈ అస్థి అనే జ్ఞానం కలగడానికి కన్నే అక్కర్ల చెవి ద్వారా కూడా అస్థి అనే జ్ఞానమే కలుగుతుంది ఇప్పుడు కళ్ళు ఇప్పుడు మీకు కనపడకుండా ఘతం ఇక్కడ పెట్టి నేను ఇలా కొట్టి ఆ కొట్టిన దాన్ని ఆ సౌండ్ ఏమిటో చెప్పమంట చెప్పగలుగుతారా చెప్పలేరా ఇప్పుడు చెప్పండి సౌండ్ ఏమిటో ఆ సౌండ్ ఏమిటది గుడ్ గుడ్ అది కూడా నేనే చెప్పాలంటే మీరు చెప్పాలి అది ఆ సౌండ్ ఏమిటది వుడ్ ఆ సౌండ్ ఏమిటి పుస్తకం ఇది చెప్పారు మీరు చెవి ద్వారా చెప్పారు ఆ చెవి ద్వారా మీరు చెప్పిన దేర్ ఆర్ టూ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ ఏమిటి ఏదో ఉంది ఆ ఉన్నది ఏది అంటే ఒకప్పుడు మీరు చెప్పలేకపోవచ్చు కూడా ఏదో ఉందని తెలుస్తుంది కానీ అది ఏమిటో తెలియకపోవచ్చు ఒక ఆట ఉండదు ఈ ఆట ఏమిటంటే మేము ఒక తెర ఉంటుంది తెర వెనకాల మీరు నిలబడతారు తెర యువత నేను నిలబడతాను అనేక వస్తువులు తీసుకుని నేను సౌండ్ చేస్తూ ఉంటాను ఆ సౌండ్ని బట్టి అది ఏమిటో ఆ సౌండ్ చేసినప్పుడు మీరు కరెక్ట్గా చెప్తే మీకు మార్పు వస్తుంది మీరు ఫెయిల్ అయితే నాకు మార్పు వస్తుంది అంటే అర్థమేంటి చెలి ద్వారా మీకు ఉంది అని తెలుస్తూ ఉంటుంది ఉంది అని తెలిసిన తర్వాత దాని ఆ ఉన్నదాని మీద నామరూపాలని నెత్తిన దాన్ని నెత్తిన వెయ్యాలి ఆ వెయ్యటం మీరు ఒకప్పుడు చేయగలుగుతారు ఒకప్పుడు చేయలేదు ఇప్పుడు మీకు దీన్ని ఇక్కడ ఉన్నది ఉంది నామరూపాలు మనస్సు దానికి జత చేస్తుంది అర్థమైందండి కాబట్టి ఇప్పుడు ఈ జగత్తులో సకల జగత్తునందు రెండు అంశాలున్నాయి ఒకటి నామరూపములు రెండు దాని మూలమునందు ఉన్నది ఏమిటి మూలమునందు ఉన్న తత్వం ఏమిటి సత్తా సత్తా అంటే ఉన్నది ఉంది ఉంది అంటే అస్తమానం అది మీ బాగా వస్తుందో రాదు అని సంస్కృతంలో దాన్ని సత్తా అని చెప్పారు ఎవండి కాబట్టి జగత్తంతా కూడా జగత్తంతా వ్యాపించి నామరూపాలు మారుతున్నా మారకుండగా జగత్ వ్యాపించి ఏముంది సత్త ఉన్నది దీన్ని నేను చెప్తా చూడండి ఈ మొత్తం జగత్తుని పంచభూతముల కింద మీరు రిడ్యూస్ చేయొచ్చు జగత్తంతా ఏముంది పంచభూతాలే ఉన్నాయి మీకు ఎన్ని నామరూపాలున్నా వాస్తవంగా ఆ నామరూపాలన్నీ కూడా పంచభూతముల నుంచి వచ్చినవే ఇప్పుడు గంగా అన్నారు గంగా అంటే ఏంటండి జలము గోదావరి అంటే ఏంటండి జలమే సరే తీర్థయాత్రలు చేసి వాడికి తేడాలు ఉంటాయి నీ గంగలో స్నానం చేశాను కానీ గోదావరిలో స్నానం చేసి చేయలేదు ఇంకా అంటాడు వాడికి తేడాలు ఉంటాయి కానీ మీరు వేదాంత వేదాంతం చదువుకుండి పంచభూతములుగా చూసేవాడి దృష్టిలో అది జలమే ఇది జలమే కావేరి అది జలమే తర్వాత హిమాలయములు ఏమిటది పృథివీ ఇక్కడ పర్వతం మలయ పర్వతము అదేమిటి అది పృథివీ ఈ హాల్ ఫ్లోర్ హాల్ ఇది పృథివే నూన్ పృథివీ వేనస్ పృథివీ పృథివీ అంటే భూగోళం అని కాదు ఆ మ్యాటర్ సాలిడ్ మ్యాటర్ కాబట్టి పృథివీ అనే అంశం తర్వాత గాలి దేవాలయంలో గాలి ఏమిటి వాయువు ఇక్కడ గాలి ఏమిటి వాయువు మీరు కళ్ళు కాంపౌండ్లోకి వెళ్ళారనుకున్న అక్కడ గాలి ఏమిటి అది వాయువే కాబట్టి వాయువు అగ్ని గ్యాస్ పొయ్యి వెలిగిస్తే వచ్చేదేవిటి అగ్ని కట్టెలు వెలిగిస్తే వచ్చేదేవిటి అగ్ని ఆక్సి ఎసిటిమీన్ ఫ్లేమ్ వెలిగిస్తే వచ్చేదేవిటి అగ్ని అన్నీ అగ్నిలే న్యూక్లియర్ బాంబు నుంచి వచ్చేదేవిటి అగ్ని సూర్యుల్లో ఉన్నదేవిటి అగ్ని మీరు కాఫీ తాగినప్పుడు కాఫీ లవన్లో ఉన్నదేమిటి అగ్ని అన్నీ అగ్ని మీ శరీరం వేడిగా ఒక టెంపరేచర్ ఉంటుంది నార్మల్ టెంపరేచర్ అంటారు ఆ వేడి తగ్గితే రోగం అనారోగ్యం ప్రమాదం ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యక్తనం అదేమిటి అగ్ని అది అగ్ని అన్ని అగ్నులే అలాగే ఆకాశము ఈ హాల్లో ఉన్నది ఏమిటి ఆకాశం హాల్ బయట ఉన్నది ఆకాశం నక్షత్ర మండలంలో ఆకాశం కాబట్టి మొత్తం జగత్తంతా కూడా పృథివీ అప్ తేజ వాయు ఆకాశ అనే పంచభూతములతో నిండి ఉండదు సో ఇప్పుడు బాగా తేలిక చేసేందు చూడండి రెడ్యూస్ చేసా ఇన్ఫినిట్ వెరైటీగా ఉన్న జగత్తుని ఐదింటికి తగ్గించా ఐదింటికి పట్టుకొచ్చాను ఇప్పుడు ఈ ఐదింటిని ఒక్క దాంట్లోకి పట్టుకొస్తున్నాను పృథివీ అంటే ఏమిటంటే పృథివీ సప్త ఇది ఎలాగంటే ఐస్ క్యూబ్స్ వాటరు నీరు నీటి యావిరి మూడు పక్క పక్కన మీరు పెట్టాను అనుకోండి వాటిల్లో భేదం ఏమన్నా నామరూపాలు భేదంగా ఉన్నాయి దాంట్లో సందేహం ఏంటండి కాఫీ పెట్టుకోవాలంటే ఐస్ క్యూబ్ పనికిరాదు నీటి యావరి కావాలి దహం తీరాలంటే ఐస్ క్యూబ్ పనికిరాదు నీటి యావరి పనికిరాదు నీళ్లు కావాలి ఐస్ క్రీమ్ తినాలంటే ఈ రెండు పనికిరావు ఐస్ క్యూబ్ కావాలి కానీ మూడు కూడా వాస్తవంలో ఒకటే ఆ నీటిని దత్తంగా దగ్గరికి ఐస్ అయింది ఓమోస్త ఉంటే నీళ్ళయింది మరీ లూజ్గా ప్యాక్ చేస్తే స్టీమ్ అయ్యింది అదేవిధంగా ఒకే సత్తా సత్తా అది ఒక పరిస్థితిలో పృథివీ సత్తా ఇంకో పరిస్థితిలో జల సత్తా ఇంకో పరిస్థితిలో వాయు సత్తా మరింత సూక్ష్మంగా ఉన్నప్పుడు అగ్నిసత్త అన్నిటికంటే ఎక్కువ సూక్ష్మంగా ఉన్నప్పుడు ఆకాశ సత్తా అయింది ఒకే సత్తా కాబట్టి ఇప్పుడు ఈ జగత్తు యొక్క మూలమేమిటి చెప్పండి మీరు సత్తా ఆ సత్తకి ఓ పేరుంది ఆ పేరే బ్రహ్మ దట్ ఈస్ బ్రహ్మ ఈ విషయాన్ని గుర్తించకుండా బ్రహ్మ అంటే ఓ పెద్ద ఆయన కూర్చుంటాడు అదే నేను నేను అదే ఓ పెద్ద ఓ పెద్ద అక్కడ కూర్చుంటే అది నేను ఎలా అవుతానండి నేను నేనే అవుతాను అదే అదే ఇప్పుడు అజ్ఞానం అంటే ఏంటంటే ఈ పృథ్వ సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మరూపమైన సత్త ఏది కలదో అది నాకంటే భిన్నంగా ఉన్నది ఆ బ్ర బ్రహ్మరూపమైన సత్త కంటే భిన్నంగా నేను ఉన్నాను అంటే ఇప్పుడు సత్తలో డివిజన్స్ వచ్చాయ సత్తలో డివిజన్స్ వచ్చాయి నేను ఉన్నాను ఇది ఒక సత్త జగత్తు ఉన్నది ఇది రెండో సత్తా దేవుడు ఉన్నాడు అది మూడో సత్తా ఇప్పుడు ఎన్ని సత్తలు వచ్చాయి మూడు సత్తాలు వచ్చాయి దీన్నే అజ్ఞానము దీన్ని అజ్ఞానం దీ జ్ఞానం అనుకున్నాడు దీని పేరే అజ్ఞానం మరి జ్ఞానం ఎలా ఉంటుందండి ఇది అజ్ఞానం అయితే మరి జ్ఞానం ఎలా ఉంటుందండి ఓకే జ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నా వినండి జగత్తు ఉన్నది అంటే జగత్తులో రెండు అంశాలున్నాయి ఒక అంశము నామరూపము అది మిథ్య అది లేదు కనపడుతుంది కానీ లేదు రెండవ అంశము సత్త అదే బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మ జగత్తు ఏమైపోయో ఒకటే అయిపోయాడు జగత్తును వ్యాపించి ఉంది బ్రహ్మ అంటే ఇదే అర్థం ఓకే ఇప్పుడు ఇంకా ఎన్ని సత్తలు మిగిలాయి రెండు సత్తలు మిగిలాయి ఏమిటా రెండు సత్తలును నేను ఉన్నాను అని ఒక సత్తా బ్రహ్మ ఉన్నది రెండవ సత్తా ఈ రెండు సత్తలు ఒకటా వాస్తవంలో భేదమేనా అసలు మీకు ఎలా అనిపిస్తుంది యువర్ గట్ ఫీలింగ్ వాట్ ఈజ్ యువర్ గట్ ఫీలింగ్ భేదము లేదు ఆ అభేదాన్ని తెలుసుకోవటం పేరే బ్రహ్మాత్మైకత్వ దర్శనం బ్రహ్మైకత్వ దర్శనం అంటే అర్థం ఏంటంటే దీన్ని నేను ప్రాక్టికల్ టర్మ్స్లో చెప్తా చూడండి నేను కొంచెం తొందరగా ముగించాలి వేగంగా ముందుకు వెళ్ళాలనే హడావిల్లో ఉంటాను బట్ అట్ ది సేమ్ టైం నాకు జనాలు ముఖంలో చూసేపడికి ప్రేమ వచ్చేసి నేను అలా ఇరుక్కుపోయి అలా సాగిపోతూ ఉంటాను దిస్ ఈజ్ మై ప్రాబ్లం ఎనీవే సో దీన్ని ప్రాక్టికల్గా చెప్తా చూడండి నేను అనగానే na feeling ella untundi it is a matter of feeling not the matter of intellect feeling a feeling gurinchi matladala nenu anagane na feeling ella untundi nenu anagane eitu unnanu feeling is a satta kane eto ante satta sarvamunuchi separate ga unnanu ane feeling untundi avunante ee separateness ఉన్నాను అన్నది ఖాయం దాంట్లో సందేహం లేదు అది కరెక్ట్ కూడా కానీ ఆ ఉండడము ఆ సత్త సపరేట్గా ఉన్నాను అనేది అది అనేది అజ్ఞానము ఈ సపరేట్ ఫీల్ అవ్వకపోవటమే అంతే అంతేగా నేను కలిసిపోయి ఉన్నాను అలాగే ఉండదు ఈ సెపరేట్నెస్ ఫీలు కాకుండా యూ డోంట్ ఫీల్ ఎనీ సెపరేట్నెస్ అది సంభవమేనా సంభవమే ఎలాగ సంభవము ఇప్పుడు తల్లి కొడుకు కోసం ఎదురుతూ చిన్న పిల్లవాడి కోసం ఆవిడ ఇటు వెతికేస్తూ ఉంటుంది సడన్గా వాడు కనపడతాడు కనపడిన వెంటనే ఎత్తుకుంటుంది ఇప్పుడు ఆ వాడు కనపడినటువంటి క్షణాల్లో కనపడిన వెంటనే ఒళ్ళోకి తీసుకునే ముద్దు పెట్టుకుని లేకపోతే కౌగులించుకున్న క్షణంలో ఆవిడ సెపరేట్నెస్ ఫీల్ అవుతుందా మీరు చెప్పండి ఫీల్ కాదు కాబట్టి పాసిబుల్ సపరేట్నెస్ జస్ట్ బికాస్ ఐఆమ్ సెపరేట్ అని ఫీల్ కానక్కర్లా దీనికి దృష్టాంతం బృహదారణ్య ఉపనిషత్తులో నేను తరచుగా చెప్తూ ఉంటాను క్రీడు ప్రియురలు కౌగులించుకున్నటువంటి ప్రథమ క్షణాలలో సపరేట్నెస్ ఫీల్ అవుతారా ఫీల్ కారు ఏకత్వాన్నే అనుభవం వస్తుంది ఫీల్ కారు అంతే సపరేట్నెస్ ఫీల్ కారు అంటేనే ఏకత్వము అనుభవానికి వస్తుంది అని అర్థం మేము సపరేట్గా లేము మేము ఏకమైపోయాము అలా అనుకోరు అలా అనుకుంటే సపరేట్గా ఉన్నట్లు ఎక్క So, you are not self-conscious anymore. The absence of self-consciousness alone is the feeling of oneness. A division feel current. If you are not aware of the negative, you will be aware of the negative. You will be aware of the feeling of oneness. And the feeling of feeling is not aware of the negative. So, you will be aware of the negative. పార్షల్గా అంటే ఒక గివెన్ సిచ్యువేషన్లో అభేదానుభవం మనకు కూడా ఉంది అభేదం మనకు అనుభవంలో ఉంది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అదలా ఫ్లాష్లో వచ్చిపోతూ ఉంటుంది ఈ అభేదానుభవం జ్ఞాని యొక్క ఈ అభేదానుభవము స్థాయిగా ఉంటుంది అంటే ఏంటి జ్ఞాని సర్వజగత్వ్యాపకమైన సత్తతో ఏకాత్ముడై ఉంటాడు బ్రహ్మాత్మైకత్వ దర్శనం అర్థమైంది కదండి సో అంటే ఏమిటనమాట నేను ఇక్కడ కూర్చున్నాను కదా బాడీ ఈజ్ సెపరేట్ కానీ ఐ డు ఫీల్ సెపరేట్ ఫ్రమ్ ది హోల్ అంటే ఏమిటి ఐ ఫీల్ ఎ వన్నెస్ విత్ ది ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్ ఐ ఫీల్ లైక్ దట్ బికాస్ దట్ ఈస్ ది ట్రూత్ సత్యం ఆ సత్యాన్ని ఫీల్ అవటం అనుభవానికి తెచ్చుకోవటం దాని పేరే జీవన్ముక్తి అది ఏ యోగ ఫలము కాబట్టి ఇప్పుడు యోగ ఫలం అంటే ఏదో తెలిసింది కదండి ఈ యోగ ఫలంలో గాల్లో ఎగరడం లేదు నీటి మీద నడవడం లేదు నిప్పుల్లో దూకడం లేదు ఏమీ ఉండదు ఏమంటే గాల్లో గాల్లో ఎగరాలంటే మీరు రెక్కలు ఏమో నిప్పుల్లో దూకాలంటే దానికి ఏదో దానికి తగ్గ వ్యవస్థ చేసుకుంటే దూకొచ్చు నీళ్లలో నడవాలంటే దానికి తగ్గ వ్యవస్థ చేసుకుంటే నడవచ్చు అంతేగాని యోగం వల్ల వచ్చివేం కాదు అది కాదు అది కాదు డిఫరెంట్ డిఫరెంటే అది కాదు నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి ఫీలింగ్ వన్నెస్ విత్ ది ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ సర్వవ్యాపకమైన సత్తతో ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటా దీన్ని సర్వాత్మభావము అని బ్రహ్మాత్మైకత్వ దర్శనము అని అంటారు ఇదే జీవన్ముక్తి ఇదే యోగ ఫలము ఈ ఈ సర్వముతోటి ఒంటరి ఏకత్వాన్ని ఫీల్ అయితే ఏమొస్తుందండి సర్వ సంసార విచ్ఛేద కారణం ఇప్పుడు మానవుడు ఏ సంసారంలో ఏ బంధంలో ఉన్నాడో ఆ బంధములన్నిటి నుండి విముక్తి కలుగుతుంది మనిషి ఎలా ఉంటాడంటే దుఃఖంలో ఉంటాడు సంసారంలో ఉంటాడు కదా సంసారి అంటే దుఃఖీ అని అర్థం కదా సంస్ దుఃఖంలో ఉంటాడు ఏదో టెన్షన్లో ఫియర్లో ఇబ్బందుల్లో ఉంటాడు ఇబ్బందులో ఉండి దానికి సొల్యూషన్ కావాలి పరిష్కారం కావాలి కానీ ఆ పరిష్కారం కూడా వాడే వర్కౌట్ చేసి పెట్టుకుంటాడు ఏమంటే పరిష్ వీడు వర్కౌట్ చేసిన పరిష్కారం అది కరెక్ట్ అవుతుందా తప్పు అవుతుందా చెప్పండి తప్పు అవుతుంది ఎందుకని అసలు వీడు దుఃఖంలో పడ్డాడంటే అజ్ఞానం వల్లనే కదా దుఃఖంలో పడ్డాడు ఆనంద స్వరూపుడు అయి ఉండి అజ్ఞానం వల్ల దుఃఖంలో పడి వాడి ఆ దుఃఖానికి పరిష్కారం వాడే వర్కౌట్ చేస్తే దాని బతికే ఎలా ఉంటుందో మీరు చెప్పండి ఇప్పుడు జైల్లో కూర్చుని ఉన్నాడు జైల్లోంచి బయటకు వెళ్ళి ఉపాయం వాడే వర్కౌట్ చేసిన దానికి జైలు బయట ఉన్నవాడు వర్కౌట్ చేసిన దానికి తేడా ఉండదండి కాబట్టి మనకి సంసార దుఃఖం ఉండడంలో తప్పు కానీ ఆ దుఃఖానికి కాజెస్ దాని నుంచి బయటపడేటువంటి సొల్యూషన్సు అన్నీ నేనే వర్కౌట్ చేసుకుంటాను మీరు అనుకుంటే మీరు పప్పులో గాలేస్తారు మీరు వర్కౌట్ చేయలేరు దాన్ని అలాగా ఎందుకంటే రాగద్వేషములతో నిండిన మనస్సు కారణంగా అజ్ఞానం కారణంగా దుఃఖంలో పడి అదే రాగద్వేషాలని అలాగే పెట్టుకుని నేను వర్కౌట్ చేసిస్తానంటే ఏమిటి వర్కౌట్ చేస్తారు మీరు సో యుల్ బి జంపింగ్ ఫ్రమ్ ఫ్రైంగ్ ప్యాన్ ఇన్ టు ది ఫర్ మృత్యోత్సవ మృత్యుమాపవుతు ఇహ నానేవ పశ్యతి ఎవడైతే అనే అనేకముగా సత్యాన్ని దర్శిస్తో రాగద్వేషాలతో నిండి ఉంటాడో కామక్రోధాలతో నిండి ఉంటాడో వాడు ఒక ప్రమాదం నుండి అంటే ఒక జారిపోవడం నుండి మరో జారిపోవడంలోకి వెళ్తాడు తప్ప వాడు పైకొచ్చేటువంటి ప్రసక్తి ఉండటం కాబట్టి సంసార దుఃఖానికి పరిష్కారం ఏది అంటే ఇదిగో ఈ యోగ సాధన ఈ యోగ సాధన వల్ల లభించేటువంటి ఫలము మహాఫలము బ్రహ్మాత్మైకత్వ దర్శనము ఇది సర్వసంసార విేద కారణము ఇది పరిష్కారం ఈ దిశలో వేసే ప్రతి అడుగు కూడా మన యొక్క సంసార బంధాన్ని తగ్గిస్తుంది చిన్న అడుగు కూడా ఈ దిశలో వేసినట్లయితే ఆ సంసారం యొక్క బోజ్ భారము అది తగ్గిపోతుంది మనిషి సరళంగా మనస్సు తేలికపడి సరళమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాడు అదన్నీ జీవన్ముక్తి అంట అంతేగాని ఇలా గాల్లో ఎగురుతోనో లేదా గెంతులు వేస్తానో కనపడ్డం సో అది వ్యవస్థ అటువంటి ఆ యోగ ఫలాన్ని ఈ శ్లోకం చూపిస్తోంది ఎలాగంటే సర్వభూతస్థమాత్మానం ఇప్పుడు ఇది నేను అన్నప్పుడు ఆ నేను యొక్క స్వరూపమేమి ఆత్మ అంటే నేనుకి పెట్టుకున్న పేర్లు దానికి తగిలించుకున్న విశేషణాలు కావు నేను యొక్క స్వరూపమేమి ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక ఒక పర్సన్ ఉన్నాడు ఆయన వెళ్ళి హూ అర్యూ అని అడిగారు అనుకోండి అడిగితే ఏమని చెప్తాడు ఆమ్ ఐడియా ఆమ్ పంజాబీ అని చెప్తాడు సమ్ ఏదో నాలు కాబట్టి అంటున్నాను నేను పంజాబీని అని చెప్తాడు అదే వ్యక్తి మూడేళ్ల పిల్లాడుగా ఉయ్యాలలో ఉండగా నేను రెండు ప్రశ్నలు అడుగుతూ చెప్పండి నేను ఉన్నాను అనే సత్త ఆ పిల్లవాడికి అనుభవంలో ఉందా లేదా ఉంది ఉందని చెప్పాలి లేదంటే నాకు పాయింట్ లేదు సో మూడేళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు ఉయ్యాలలో ఉండగా ఆ సత్త ఆ ఎరుక ఆ చిత్తు సతే చిత్తు చితే సత్ ఆ ఎరుక ఆ సత్త ఆ పిల్లవాడికి అనుభవంలో ఉందా కానీ ఆ సత్త పంజాబీ సత్తా అనే అనే విచిత్రమైన సూపర్ ఇంపోజిషన్ అధ్యారూపం అదే అనుభవంలో ఉందా లేదండి మరి అది తర్వాత వీడు యంగ్ మ్యాన్ అయ్యి ఎప్పటికొచ్చింది ఎలా వచ్చింది ఎవరో పెట్టారు వాడికి అవునండి కాబట్టి ఇటువంటి విశేషణాలు సమాజం నుంచి వస్తాయి కుటుంబం నుంచి వస్తాయి కల్చర్లోంచి రిలిజియన్లోంచి సోషల్ సిచ్యువేషన్లోంచి మనిషి స్వరూపభూతమైన నిర్విశేషమైన ఆ సత్త మీద ఇటువంటి విశేషణాలన్నీ తగిలించి కూర్చుంటాడు ఏమండి ఓ సినిమాలో సినిమాలో కాదు అది ఒక హిస్టారిక్ ఈవెంట్ ఒక ఆర్మీ జనరల్ ఉండేవాడు ఆయన ఆయనకి ఇక్కడ ఇలా పెట్టుకుంటారు వాళ్ళు మెడల్స్ పద మెడల్స్ ఆయన పెట్టుకుంటాడు పెట్టుకుని నువ్వు హూ ఆర్ యు అని అడిగితే I am Mr. So so so Stevenson. I am Mr. Stevenson. F, I, B, F, T, A, a. that Danila, comp진 metal. Medals as well. Many dictators were completelyiganed by Vmm If such, once therice dressing landed in VM, Did he guess that then Biharic If it was a cow, Maybe one crocodile... If they guess he just asking what a vote he said. I am Mr. Stevenson. అర్థమైందని వీడి పాయింట్ సో ఆ రకంగా ఆ సత్త తన స్వరూపభూతమైన నిర్విశేషమైన అంటే ఎటువంటి అధ్యారోపములు లేని సత్త వేదిగలదో దానిపై వీడు కులం మతం వర్గం వర్ణం ఇంకా అన్ని రకాల అధ్యారోపాలు చేసుకుంటుంటాడు ఈ అధ్యారోపములనన్నిటినీ తీసేస్తే ఈ అధ్యారోపముల కారణంగా నేను వేరు మీరు వేరు మీరు వేరు మీరు వేరు అందరూ వేరు వేరుగా మనకు అనుభవానికి వస్తాం అనుభవం కలుగుతూ కానీ ఈ అధ్యారోపములు తీసేస్తే నా హృదయంలో నాకు అనుభవానికి వచ్చే శుద్ధ సత్త నిర్విశేష సత్ ఓకే ఇంకొక వ్యక్తి హృదయంలో వాడికి అనుభవానికి వచ్చే నిర్విశేష సత్నండి ఒక చిన్న పిల్లవాడు ఉయ్యాలలో ఉండే చిన్న పిల్లవాడికి ఆ సత్త అనుభవానికి వస్తుందా రాదా చెప్పండి వస్తుంది ఒక కుక్కకు అనుభవానికి వస్తుందా రాదా వస్తుంది ఒక దోమకు అనుభవానికి వస్తుంది సకల ప్రాణుల హృదయాలలో అనుభవానికి వచ్చేటువంటి ఆ సత్త అది ఈ విశేషాలను బట్టి ఈ సూపర్ ఇంపోజిషన్స్ను బట్టి భిన్న భిన్నంగా అనిపిస్తోంది ఈ సూపర్ ఇంపోజిషన్స్ ఎప్పుడైతే మీరు తీసేశారో ఆ సత్త ఏకము అది అద్వయము రెండవది లేనిది అనే అనుభవం కలుగుతుంది నాకు తెలుసు ఆ అనుభవం నాకు కలుగుతూ ఉంటుంది అంటే నేను జీవన్ముక్తుడిని అన్నమాట అంటే ఎలాగనమాట నేను నన్ను ఏ రకంగా అనుభవానికి తెచ్చుకుంటున్నాను అనే దానిని బట్టి ఆ ఏకత్వాన్ని వీడు అనుభవించగలుగుతాడా లేదా అనేది ఆధారపడి ఉంటుంది నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి నేను ఫలానా స్వామిని సన్యాసిని ఫలానా ఆర్గనైజేషన్కి వైస్ ప్రెసిడెంట్ని అని నన్ను నేను ఆ రకంగా తెలుసుకుంటూ ఉన్నాను అనుకోండి అప్పుడు నాకు మీరు ఎలా కనపడతారు మీరు మిస్టర్ సోన్సో అక్కడక్కడ నుంచో క్లాసుకు వచ్చారు భార్యాపిల్లలతోటి కుటుంబ యజమాని మీరు మీరు నాకు శిష్యుడు అని భేదమే కనపడుతుంది అలా కాకుండా నన్ను నేను ఈ దేహాన్ని బట్టి ఈ మనస్సును బట్టి వచ్చే విశేషాలుగా కాకుండా వీటన్నిటినీ కూడా తిరస్కరించి అనాత్మలు గనుక నా స్వరూపభూతమైనటువంటి శుద్ధ సత్తుగా నేను తెలుసుకుంటూ ఆ విధంగా నన్ను నేను తెలుసుకుంటూ మీకేసి చూసినప్పుడు మీ దేహం నాకు నేనే అంధుణ్ణి అయిపోనంత మాత్రం చేత ఉంటుంది కానీ దేహము కంటే లోతైన తత్వంలోకి మనస్సు ప్రవేశిస్తుంది ఆ సూక్ష్మదృష్టి రత్న పరీక్షకుడికి మామూలువాడికి తేడా ఏమిటి మామూలు రత్నాన్ని చూస్తాడు కానీ అది గాజుముక్క లేకపోతే విలువైన రత్నమా వాడికి తెలియదు రత్న పరీక్షకుడు అదే రత్నాన్ని అదే కళ్ళతో చూస్తాడు అయినా కూడా వాడికి తెలిసిపోతుంది సూక్ష్మ దృష్టి చేత అలాగే నేను మీకేసి చూసినప్పుడు మీరు ఒక ఫిజికల్ బాడీ ఒక జెండరు ఒక వర్ణం ఒక కులం ఒక సమాజ వర్గం ఈ భేదాలన్నీ పైన ఉంటాయి కానీ అవి వాటి మీద నా మనస్సు నిలపడదు వాటిని అసలు లెక్కలోకి తీసుకోదు తర్వాత మీ మనస్సులో సుఖం ఓ దుఃఖం ఓ రాగము క్రోధము ఇవన్నీ కూడా ఉంటాయి మీ ప్రవర్తన వల్ల మీ రాగద్వేషాలు తెలుస్తూ ఉంటాయి ప్రతి మనిషి యొక్క ప్రవర్తనని బట్టి ఆ మనిషి యొక్క కాండక్ట్ని బట్టి ఆ మనిషికి ఉన్న రాగద్వేషాలు తెలియండి తెలుస్తూ ఉంటాయి కొత్త గొప్ప తెలుస్తూ ఉంటాయి కానీ నా దృష్టి వాటిని కూడా ఛేదించుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఆ నిర్విశేషత్తో నేను కాంటాక్ట్లోకి వస్తాను దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే నేను దేహము మీరు దేహము అన్నప్పుడు భేదమే అనుభవానికి వస్తుంది నేను మనస్సు మీరు మనస్సు అన్నప్పుడు భేదమే అనుభవానికి వస్తుంది కానీ నేను నిర్విశేష సతని ఎప్పుడైతే నేను తెలుసుకుంటానో సో ఐ పెనిట్రేట్ టు దట్ లెవెల్ ఇన్ యూ అండ్ దట్ లెవెల్ మీకు భేదం అనుభవానికి రాదు అభేదమే అనుభవానికి వస్తుంది అటువంటి అభేదాన్ని సద్రూపంగా ఎవడైతే అనుభవానికి వస్తుందో వాడిని జ్ఞాని అని జీవన్ముక్తుడని అంటూ ఉంటారు సో సర్వభూతస్థమాత్మానం సకల ప్రాణుల ఎందు ఒకే ఆత్మ ఆత్మ అంటే నిర్విశేష సత్ ఒకే ఆత్మగలదు దీన్నే నేను భాష చెప్తా చూడండి నాలో ఒక అహమస్మి ఉంది అయాం అహమస్మి ఉంది మీలో ఒక అహమస్మి ఉంది ఇంకో హడిలో ఇంకో అహమస్మి ఉన్నది ఈ అహమస్మికి అహమస్మి అంటే తెలుస్తోందండి అయాం అహమస్మి నేను ఉన్నాను ఈ అహమస్మికి మీరు ఎవేవేవేవో జోడించినప్పుడు నా అహమస్మి వేరు మీ అహమస్మి వేరు ఇంకొకటి అహమస్మి వేరు కానీ ఈ అహమస్మి నెత్తిన మీరు వేసిన అధ్యారూపములన్నింటినీ జ్ఞానము చేత తొలగించి పారేస్తే మౌలికంగా మనందరము కూడా ఒకే అహమస్మిలో భాగములై ఉన్నాము ఒకే అహమస్మి ఉన్న అయి ఉన్నాము మన అందరినీ కలిపి ఉంచేటువంటి ఆ ఏక సూత్ర బద్ధం చేసేటువంటి ఆ మౌలికమైన ఏది కలదో అదే బ్రహ్మ అహం బ్రహ్మాస్మి దాన్నే సర్వభూతస్థమాత్మానం తర్వాత సర్వభూతాన్ని చాత్మని దాన్ని రివర్స్ చేసి చెప్తాను ఇప్పుడు ఇది నేను నేను అనగానే ఇప్పుడు ఈ నేనులో ఏదుంది నేను బయట ఏది ఉంది మీరు చెప్పండి ఇప్పుడు ఇలా సర్కిల్ గీశాను ఇలా సర్కిల్ గీశాను ఈ సర్కిల్ గీసినప్పుడు ఈ సర్కిల్ లోపల ఎవరిలో ఏమున్నాయి నేనున్నా నే నా వస్త్రాలు ఉన్నాయి నా పుస్తకం ఉన్నా కాబట్టి ఈ సర్కిల్ బయట ఏ ఉంది మీరందరూ ఉన్నా మిగతా పదార్థాలు ఉన్నాయి ఓకే కాబట్టి నేను అనే ఒక సర్కిల్ మీరు ఎప్పుడైతే గీశారో ఆ సర్కిల్ లోపల ఉన్నది ఆత్మ ఆ సర్కిల్ బయట ఉన్నది ఏదవుతుంది అనాత్మగాను మనం స్వీకరిస్తూ డివిజన్ పెట్టుకుంటాం ఇప్పుడు వీడు ఒక్కడూ ఉన్నాడు నేను అంటాడు ఎరా నీకు భార్య పిల్లలు వాళ్ళు లేరు నాకు నేను ఒక్కనే నా సుఖం నా డబ్బు నా భోగం నేను ఇంకెవ్వళ్ళు నా వాళ్ళు నాకు నా అన్న వాళ్ళు ఎవరు అక్కర్లేదు లేరు అని ఒకడు అలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు కొంతమంది వ్యసన పరులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే జీతం తీసుకుంటారు ఇంటికి వస్తారు ఆ జీతంలో సగం వన్ థర్డ్ వాడు ఏదో ఒక రొటీన్ ప్రకారం ఆ భార్య ముఖాన్ని పారేస్తారు నీ చావు మీరు చావ్వ భార్య ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ భార్య ముఖాన్ని పారేస్తారు మళ్ళీ నెల రోజుల నువ్వు నన్ను మాట్లాడుకు అని వెళ్ళిపోయి క్లబ్లో కూర్చుంటాడు కేకాట ఆడుతూ ఉంటాడు చావుతూ వాడు ఆ భార్యకు సగం జీతం ఎందుకు ఇస్తున్నాడంటే లీగల్గా వాడు కనుక ఆ సగం జీతం లేకపోతే వీళ్ళు జైల్లో పెడతారు అందుకోసం ఇస్తున్నాడు అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సుమ అంటే నేనంటే ఏమిటి నేనంటే ఈ దేహము నా సుఖము నా భోగము ఇదే నేను ఆ సర్కిల్ ఎంత చిన్న సర్కిల్లో చూడండి ఆ సర్కిల్ లోపల ఎవళ్ళు ఉన్నారు వాడు ఒక్కడే ఉన్నాడు ఆ ఆత్మ అనే సర్కిల్ లోపల వాడు ఒక్కడే ఉన్నాడు భార్యా పిల్లలు కూడా నేను కానీ భారతదేశంలో పురుషులు ఎలా ఉంటారంటే కుటుంబంతో మమేకమై ఉంటారు గుడి గృహస్థాయి సో స్వామి రంగనాథానంద దీని మీద చక్కటి విచారణ చేశారు భారతీయ గృహస్థులు ఎలా ఉంటారంటే చాలా ఐడియల్ గృహస్థులే అంటే నేను నా భార్య నా పిల్లలు ఆ సర్కిల్లో వీళ్ళందరూ ఫిట్ అయిపోతారు ఇప్పుడు ఆత్మ అనే సర్కిల్ కొంచెం పెద్దదైంది కదా ఇప్పుడు ఈ సర్కిల్లో నేను నా భార్య నా పిల్లలు మేము అంతా ఇవన్నీ ఆత్మే పుత్రహ సకల అహం సకల పుత్రోహ వికలహ అహం వికల భార్య సకల అహం సకల భార్య వికలా అహం వికల ఒకప్పుడు ఈ ఆత్మ అనే సర్కిల్లో తల్లిదండ్రుల్ని పెట్టుకుంటాడు పెట్టుకుంటే పెట్టుకుంటాడు లేకపోతే లేదు అండి యూఆర్ ఫాలోయింగ్ కాబట్టి ఇప్పుడు ఈ సర్కిల్ కొంచెం పెద్దదైంది ఈ ఆత్మ సర్కిల్ కొంచెం పెద్దదైంది దీంట్లో ఇప్పుడు ఎవరు ఉన్నారు వీడు వీడి భార్య వీడి పిల్లలు వీడి గృహస్థు వీడిని స్వామి రంగనాథానందా ఏమన్నారంటే ఇగ్నరెంట్ గృహస్థానం ఎందుకంటే ఓ సర్కిల్ తీసేసుకున్నాడు ఆ సర్కిల్ లోపల ఎవరు ఉన్నారో నేను నా భార్య నా పిల్లలు నా మంచం నా కొంచం ఇవన్నీ ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటారు కదా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి డబ్బులు లేవనుకోండి దడి దడే ఏదో ఒకటి ఫ్యాన్స్ లాంటిది కట్టుకుంటాడు ఈ పుల్లలో ఏదో పెట్టి కట్టు మొత్తానికి ఏదో ఒకటి పెట్టి అలా డివైడ్ చేయాలన్నమాట ఓకే ఇది ఆత్మని కొంచెం పెద్ద చేశాడు కానీ వీడి ఆత్మలోపల ఎంతమంది ఉంటారు అహం ఆవాం వయం అహం నేను ఆవాం మేమిద్దరము భయం మేం ముగ్గురము అంతే అహం ఉండేది ఆవా అయింది వయం ఇంకా ఇంకా అందులో ఫ్యామిలీ ప్లానింగ్ కదా ఆగిపోయిందంటే ఇంకా ఆత్మ పెరగదంటే అటువంటి వాడి వల్ల సమాజానికి ఏమీ ఉపకారం ఉంది ఇంకొకళ్ళు ఉంటాడు వాడేం చేస్తాడంటే నేను నా భార్య నా పిల్లలు కాకుండా నా కులము అంటాడు వీళ్ళు కుల సంఘానికి అధిపతులు అలా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కులము అనే అనే సర్కిల్ పెద్ద సర్కిల్ తీస్తారు ఆ సర్కిల్ లోపల ఆ కులం వాళ్ళందరూ ఆ సర్కిల్లో పడతారు ఎవడో ముక్కు మొహం తెలియని వాడు ఎవడో కనపడతాడు ఎవడో ముక్కు మొహం అనేది పంజాబ్ నుంచి ఆ ఎవ ఎవరాయా అని అడుగుతాడు అడిగితే మై పంజాబ్సే ఆయాహం వాట్ డూ యూ వాంట్ మై ఆర్ యూ హియా అని అడుగుతాడు నేను ఆ పంజాబీ నుంచి వచ్చాన ఆ కులం వాడిని అనగానే ఈయన ముఖం విప్పారు అంటే ఈయన కులం వాడు అనమాట వాడు ఆల్రెడీ వాడు ఆత్మ అనే సర్కిల్లో పడ్డాడు ముక్కు ముఖం తెలియని వాడైనా పంజాబీ నుండి వచ్చిన వాడైనా ఆత్మ అనే సర్కిల్లో పడ్డాడు వీడు పక్క నుంచి వాడు ఉంటాడు రోజు చూస్తూ ఉంటాడు అన్నీ తెలుసు కానీ వాడు ఆత్మ అనే సర్కిల్లో పడ్డావు ఎందుకని వాడు ఈ కులం వాడు కాదు కనుక కాబట్టి ఈ కుల సంఘాల నాయకులు ఉంటారే వాళ్ళ ఆత్మ విస్తరించింది ఆ కులం వాళ్ళందరూ ఆ సంఘ నాయకుల్లో పడిపో దాంతో పడిపోతారు కానీ ఆ కులం కాని వాళ్ళందరూ బయటే ఉంటారు బట్ స్టిల్ విస్తరించి కావండి పార్టీ అనేది ఇంకొంచెం పెద్ద సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ పార్టీ అనేది ఒక పార్టీ దొరకదు ఆ పార్టీలో నేను ఆ పార్టీ వాడిని అనుకుంటాను అంటే ఇప్పుడు సర్కిల్ చాలా పెద్దది ఆ పార్టీ వాళ్ళందరూ ఆత్మ ఆ పార్టీ వా బయట పార్టీ కాని వాళ్ళందరూ అనాథ ఏమండీ ఇంకా నేషనలిస్ట్ అని ఉంటాడు అంటే ఐఎమ్ ఇండియన్ ఎవరి ఇండియన్ ఈజ్ మై ఓన్ బ్రదర్ అంటాడు అంటే సర్కిల్ బాగా విస్తారంగా పెరిగిందనమాట ఆ సర్కిల్ లోపల ఆత్మ అనే సర్కిల్ లోపల మొత్తం దేశంలో ప్రజలందరూ దాంట్లో భాగమైపోతారు అందరూ ఆత్మ రూపంగానే ఉంటారు కానీ మరో దేశం వాడు మాత్రం ఆ సర్కిల్లో చేరడు ఏమండి ఈ సర్కిల్ని మరింత పెంచండి ఎలాగంటే ఓ శ్లోకం ఉంది అయం నిజ పరోవేతి గణనా లఘుచేత సాం ఉదార చరితానానికి వసుధైవ కుటుంబకం పెరుగునే ఉంటాం విడు నావాడు విడు పరాయి అనే లెక్క చాలా అల్పమైన మనస్సు గల వాళ్ళకుంటుంది తప్పించి మహర్షులకు మహాత్ములకు సకల సృష్టి మొత్తం భూమండలం మీద ఉండే మానవ జాతంతా కూడా ఒకే కుటుంబము అంటే ఇప్పుడు ఈ ఆత్మ ఎంతవరకు విస్తరించిందంటే ఎంటైర్ హ్యుమానిటీని వాడు ఆత్మ అనే పరిధిలోకి తెచ్చేసుకున్నాడు ఎంటైర్ హ్యుమానిటీ మానవ మాతృడు ఆత్మస్వరూపుడు నిజానికి వేదాంతము బోధ ఆ పాయింట్ దగ్గర ఆరంభం అవుతుంది అక్కడ అంతమవుదు అది దట్ ఈస్ బిగినింగ్ స్టార్టింగ్ పాయింట్ ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ వాన్ ఇప్పుడు ఇప్పుడు చైనా పక్కనుండే సముద్రాన్ని ఏమంటారండి చైనా సీ అంటారు బెంగాల్ పక్కనుండే సముద్రాన్ని ఏమంటారు బెంగాల్ సీ అరేబియా పక్కనుండే సముద్రాన్ని ఏమంటారు అరేబియన్ సి మెడిటరేనియన్ కంట్రీస్కి పక్కనుండే సముద్రాన్ని ఏమంటారు మెడిటరేనియన్ సి ఆ సముద్రానికి పక్కనుండే భూభాగాన్ని బట్టి పేరు మారిన వాస్తవంలో అదంతా ఒకే సముద్రం అదేవిధంగా అయాం అహమస్మి బ్రాహ్మణ అహమస్మి క్షత్రియ అహమస్మి వైశ్య అని మీరు ఒక కులం అహమస్మి పక్కన పెడితే వాస్తవంలో ఈ పేర్లను బట్టి అహమస్మి అహమస్మి ఇవన్నీ వేర్వేరుగా అనిపించినా ఆ విశేషాలని తీసేస్తే మిగిలేటువంటి అహమస్మి ఒక్కటే ఒకే సముద్రంలాగా ఒకే ఆత్మ ఆ ఆత్మ ఇట్ ఇన్క్లూడ్స్ ది ఎంటైర్ హ్యూమానిటీ కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ మీకు అర్థమైందండి నేను చెప్పింది ఈ ఎక్స్పాన్షను ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉందంటారా లేదంటారా ఉంది ఎలాగా సకల ప్రాణికోటిని దాంట్లో వేసుకోవాలి సకల ప్రాణికోటి ఇప్పుడు వీడు కుక్క ఆ ప్రాణికోటిల్ని పశువుల్ని వేసుకోవడం కుదరదు మీరు ఉండద్దు పశువులను మన వాళ్ళు ఆత్మలో ఉంటారు కుక్కను పెంచుతాడు కుక్కను పెంచితే వాడు పెంచి కుక్క ఆత్మ ఒప్పుడు తెలిసేవాడికి నేను తెలుసాది ఇప్పుడు రోడ్డు మీద నడిచి వెళ్తే కుక్కని వాకింగ్ తీసుకెళ్తాడు ఒక్కనే వాకింగ్కి తీసుకువెళ్తే వాడికి ఆ కుక్క ఆత్మ వాడి వాడి బడి ఇప్పుడు నేను వాకింగ్కి వెళ్తున్నా ఆ కుక్క కుక్కలు రేసిస్ట్గా ఉంటాయి అవి కలర్ చూసి చికాకు పడతాయి అది నన్ను చూసి ఒక్కసారిగా ఇలా మీద కూరికింది వాడి చేతిలో తాడు పట్టుకున్నాడు కాబట్టి నేను సేవ్ అయ్యాను నేను ఇలా ఉలిక్కి పడ్డాను ఇప్పుడు ఏ పో అన్నాను ఏ పో అన్నాను ఇన్స్టంటేనియస్ గా అన్నాను ఒక సెల్ఫ్ డిఫెన్స్ రియాక్షన్ కి నే పో ఉన్నాను నేను అత ఆయన కుక్కని ఏ పో అన్నందుకు ఆయన కోపం వచ్చింది ఆ కుక్క నామీడికి దూకినందుకు నేను భయపడ్డాను నేను ఉనికిపడ్డాను దాని గురించి ఆయన ఏమీ పట్టించుకోడు నేనేమైపోయినా పర్వాలేదు కానీ ఏ పో అన్నాను కదా ఆయన కుక్కని నిరసించాను కదా దానికి ఆయన దుఃఖపడ్డాడు ఇప్పుడు చెప్పండి ఆ కుక్క ఆయన ఆత్మ ఇందా లేదా ఆయన ఆత్మ నేను అన్ఫార్చునేట్లీ నేను ఆయన ఆత్మ కాలేదు కానీ ఆయన కుక్క మాత్రం ఆయన ఆత్మే కదా ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే ఆత్మ యొక్క విస్తరణలో పశువులు కూడా వచ్చేస్తాయి అయితే ఒక కుక్కని పట్టుకుని ఇది ఆత్మ అనుకుంటే సరిపడదు మీరు మొత్తం ప్రపంచంలో కుక్కలన్నీ ఆత్మ అని తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ దృష్టాంతం శ్రీకృష్ణుడి దృష్టాంతమే ఎందుకంటే విద్యా వినేసం పనే బ్రాహ్మణే గరిహస్థితిని శుని చెయ్య కుక్క ఎందు కూడా ఒకే ఆత్మ కలదు అంటే మీరు ఆత్మని విస్తరింపజేయదు అలా అని దాని అర్థం కుక్క కరిచినా పర్వాలేదని కాదండి బాయ్ ప్రాపర్ తీసుకోండి ఆత్మ యొక్క విస్తారంలో సకల ప్రాణికోటిని మీరు దాంట్లో పెట్టవచ్చు